తథైవై తి ద్రష్టవ్యం ఈ జీవేశీవుడు గురించి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు అలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అజ్ఞానంలో జీవుడు పరిచ్ఛిన్నుడు సర్వము కంటే భిన్నుడులాగా కనపడతాడు జ్ఞానావస్థలో వాడు పరమాత్మ అసంసారిగా అనుభవానికి వస్తాడు అజ్ఞానావస్థలో సంసారి అయిపోడు అసంసారిగా ఉంటూనే సంసారిగా అనుభవానికి వస్తాడు అంటే సంసారి అయిపోడు అసంసారిగానే ఉంటాడు జ్ఞానావస్థలో కూడా అసంసారిగానే ఉంటాయి అజ్ఞానావస్థలో సంసారి అయ్యి అజ్ఞానం పోగానే సంసారి కాస్త అసంసారి అయ్యి అలా ఏండదు అది ఎప్పుడూ అసంసారి దీనికి ఓ దృష్టాంతమే విని చాలా ఆశ్చర్యపోయాను ఇలాంటి దృష్టాంతాలు కూడా ఉంటాయా ఒక పెద్ద అని వీడికి అన్నం తింటున్నాడు ముద్ద మీద ముద్ద పూర్వం వాళ్ళు కొంత చేతస్సంగా ఉంటారు అన్నం ఇంత రైసు వడ్డించుకుంటాడు తెల్లగట్టి రైసు దాంట్లో చారు పోసుకుంటాడు చారులో ఏముంటుందండి చింతపండు తప్పింటే ఉండదు నూనె ఆ చారులో నూనె కూడా అను పైగా ఆ చారు పోసేసుకుని ఇలా ఇలా ఇలా మింగేస్తున్నాడు నవళ్ళు లోపలి వెళ్ళిపోతుంది వాడికి ఓ చిన్న బల్లి పిల్లని మింగేసాడు ఆ చారు అయితే సరే నేను బల్లిని మింగేశాను అని వాడికి గోడ పెట్టడం ప్రారంభించాను గోడ పెట్టడం ప్రారంభిస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే హాస్పిటల్లో ఎమెటిక్ అంటే వాంతులు యూజేసుకునే పదార్థాన్ని ఏదో వేస్తే అదేమీ లేదు వీటి దగ్గర నుంచి చారు అన్న వచ్చింది తప్ప బల్లి ఏమీ రాలేదు కక్కిందాన్ని వీళ్ళు కిలికి చూశారు బల్లి ఏమీ లేదు వీడంటారు నేను మింగేను అంటే ఇదిగా పొట్టలోనే అప్పుడు ఎండాస్కోప్ ఏదో చేశారు ఏమీ లేదు కొత్తలో బలి లేదు ఏమీ లేదు లేదు నేను మింగేను అని వాడు ఏడుస్తూ కూర్చుంటాడు అప్పుడు డాక్టర్ ఏం చేస్తానంటే ఓ బల్లిని ఒకదాన్ని పట్టుకొచ్చి వీడు వెనక్కా నిలబడి అదే నీకు నీ మందు వేసుకో వేసుకున్న అరణ నిమిషంలో నీకు వాంతి పెద్ద వాంతి అవుతుంది కాబట్టి ఇక ఈ సింకులో నువ్వు ఇలాగ ఉండి నువ్వు వాంతి చేయి ఆ సింకు మూసేశాడు ఏది వాంతి చేశాడో అది తెలుస్తూ ఉండాలి బల్లిని కాబట్టి వాంతిలో ఈసారి బల్లి పడిపోతుంది బయటకు అని చెప్పాడు అని చెప్తే వీడు రడీ ఏదో ప్లాసిగో ఒకటి ఇచ్చాడు ఇందాడు రెడీ టూ వామిట్ వీడు వెనకాల నుంచి నెత్తి మీద ఒక్క లెక్కాడు కొట్టాడు వీడేదో కొద్దిగా వామిట్ చేశాడు వీడు వెనకాల నుంచి ఆ బల్లి పడేశాడు దాంట్లో అడుగో పడింది అమ్మయ్యా ఇప్పుడు నాకు తేడా కనపడింది వీడు అనుకుంటాడు ఇది కథ ఈ సంసారంలో అలా ఉంటారు తీరా చేస్తే ఏం ఉండదు అంతా ఇమాజినేషన్ అందునే ఒక ఆయన చాలా ముఖం గంభీరంగా పెట్టుకుని ఇలా కూర్చున్నాడు ఎందుకంటే ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నాను అంటే ఆయన అన్నారు నువ్వు ఆలోచించట్లేదు నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు రేటు ఇమాజినేషన్ ఒక ఇష్యూ దాని గురించి ఆలోచన చేస్తున్నానంటే చూడు ఇష్యూ వచ్చిందన్నది ఒక ఇమాజినేషన్ దాని మీద మిగతా ఇమాజినేషన్ అన్ని ఇమాజినేషన్స్ తప్పించేరు లేదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఓంకార జపించేరు కూర్చొని దాన్ని ఎలా గిలిచి విడిచిపెడుతూ ఓంగమంటూ ఉన్నాం అలా చేయకుండా అంటే సాల్వ్ అయిపోతుంది అయిపోతుంది ఎలా సాల్వ్ అవుతుంది నీ ఇమాజినేషన్ తగ్గిపోతుంది అంటే సోల్యూషన్ ఇమాజినేషన్ తగ్గితే సోల్యూషన్ ఎందుకంటే మీరు గమనించడం అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటారు ఎవరిలో భోజనాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరిలో టిఫిన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరిలో సుఖాలని దుఃఖాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మనం ఇక్కడ కూర్చుని ఉంటే ఇమాజిన్ చేసుకుని కంగారు పడటమే తప్ప బయట దాని మీద ప్రభావం ఏమున్నది అలా ఏది ఎలా ఉందో అలాగే ఉంటుంది వస్తువులు మార్పులు చేతులు ఉండవు అలాగే ఏది ఉండాలో అక్కడే ఉంటుంది కలిసి ఉండేవాళ్ళు కలిసి ఉంటారు విడిపోయి ఉండేవాళ్ళు విడిపోయి ఉంటారు మన ఇమాజినేషనే డబ్బు డబ్బు అలా ప్రవాహంగా ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ చేతిలో మీ జేబులో చూసుకోండి మీరు వంద రూపాయల నోటు మీ జేబులో కనపడిందనుకోండి ఇది ఎంతకాలం నుంచి ఉందా జేబులోనూ రోజా రెండు రోజుల లేకపోతే ఆ పది సంవత్సరాల నుంచి ఉందా లేదుగా నిన్నో మొన్నో కదా మీ దగ్గరికి వచ్చిందది మరి నిన్నో మొన్నో వచ్చిన కాగితం రేపు రోజులుగా ఒకరికి పోతుంది మీరు దాని గురించి ఆలోచన ఎందుకు చేసుకోవాలి అసలు దాన్ని బట్టి మీకు ఏం ప్రూవ్ అయింది డబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందని ప్రూవ్ అవ్వలేదా ఇప్పుడు కొంతమంది కాగితం మీద నోటు మీద వంద రూపాయల కాగితం మీద సిగ్నేచర్ పెడతాడు అది వాటి ఉంటుందండి ఎంత టైం పడుతుంది పోవడానికి కాబట్టి మనం ఊహించుకోవడమే మేటి అందుకే నా బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయి అని నేను ఊహించుకోవడమే ఇమాజినేషన్ ఇప్పుడు పొద్దున నా బ్యాంక్ అకౌంట్లో లక్ష ఉన్నాయి నా ముందు నాలుగు ఇడ్లీలు ప్లేట్లో ఉన్నాయి ఏది సత్యం మిగతాదంతా ఇమాజినేషన్ అయితే ఇంకొక మాట కూడా యాడ్ చేయాలి ఇట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ ఇమాజినేషన్ దాట్ ఇట్ అపియర్స్ డియర్ ఇమాజినేషన్ సత్యంలాగా భాషిస్తుంది అది ఒక ఇమాజినేషన్ సత్యంలాగా ఎందుకు భాషించాలి వీడేగా అప్పటికప్పుడు కూర్చొని ఊహించుకున్నాడు అది అది ఊహ అని తెలుస్తూ ఉండాలి కదా వీడికి అదే నేనే ఊహించాను కాబట్టి ఇది ఊహ అని తెలియాలా ఖండగా కానీ వాడికి ఏదైనా నిజం అనిపిస్తుంది బిలీవ్ స్టేట్ జాయతే మ్రియతే వా అస్తిత్వ ప్రశ్న ప్రతివచనం కాబట్టి అస్థివా నవా అనే ప్రశ్న వేశారు కదా ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడొచ్చిందో తెలుసునండి ఒకటి ఒకటి ఇరవై ప్రశ్న ఒకటి ఒకటి ఇరవై కాదు సమాధానం ఒకటి ఒకటి ఇరవై ఒకటి నుంచి ఏముందో తెలిసినా యమధర్మరాజు ఆయన్ని ప్రలోభ పెడతాడు అది తర్వాత వరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఈయన ఆ లోభాలకి లొంగడు ఆ తర్వాత ఆయన గొప్పగా ప్రశంసిస్తాడు ఈయన ఎస్ ఇంతటివాడు అంతటి ప్రశంసిస్తాడు ఆ ప్రశంస ఒకటి రెండు పదమూడుతో పూర్తవుతుంది అయితే ఒకటి రెండు పద్నాలుగులో సమాధానం వచ్చిందా కాదు ఒకటి రెండు పద్నాలుగులో ప్రశ్న యొక్క అనుకర్షణ ఉంటుంది అన్యత్ర ధర్మాలన్నత తర్వాత సమాధానం వచ్చింది ఏమని నజాయతే మ్రియతే వా కదాచిత్ అని వచ్చింది ఇప్పుడు ఈ ప్రశ్న అనే సమాధానం దేనికి సమాధానము ముందు ప్రశ్నక తర్వాతి ప్రశ్నక రెండు ప్రశ్నలకు అనేక రెండు ఒకటే రెండు ఒకటే నువ్వు రెండు ప్రశ్నలను ఎందుకు అనుకుంటావు రెండో ఒకటే కాబట్టి మెజారిటే మరియువా కదాచిత్ వన్ టూ ఫిఫ్టీను వన్ వన్ ట్వంటీ ప్రశ్నకే సమాధానం అస్థివానవా అనే ప్రశ్న వేసాడు చూసారా దానికే సమాధానం దానికి సమాధానం ఎలా ఉండాలి అస్థి ఉండాలి కదా అండ్ అస్థిర లేదే అక్కర్లేదు అస్థి అని ఆ జీవతత్వము ఒక్కదు పెట్టదు అంటే ఉన్నదనే కదా మరి అస్థి అని సమాధానం మీరు అపేక్షించినట్లే చెప్పర్లా చెప్పి వాడి యొక్క ఇచ్చను అనుసరించి వాడు సమాధానం చెప్తారు కాబట్టి దానికి పుట్టుక లేదు బిట్టుట లేదు అనే సమాధానము అన్యత్ర ధర్మాలన్యత్ర ధర్మాత్కి సమాధానం అని ఈ అన్యత్ర ధర్మాత్ అనేది అస్థివానవాడే ప్రశ్న కంటే భిన్నమైన ప్రశ్నని ఇదంతా తప్పు ఆ ప్రశ్నే ఈ ప్రశ్న ఈ నిజాయితే మియతవా అనేది అస్థివానవా అన్నదానికే సమాధానం లేకపోతే ఏమవుతుందో తెలుసునండి ఈ రెండు ప్రశ్నలు వేరు వేరు నన్ను అన్నట్లయితే మొత్తం టెక్స్ట్లో ముందు ప్రశ్నకి సమాధానమే లేకుండా పోతుంది తర్వాత ప్రశ్నకే ఉంటుంది సమాధానం ముందు ప్రశ్నకి సమాధానం ఉండదు అంటే యమధర్మరాజు ముందు ప్రశ్నకి సమాధానం చెప్పలేదని మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఉపనిషత్తులు అలా కాబట్టి నిజావితేంద్రియతేవ అనేది అస్థివానవా అన్నదానికే సమాధానము మరి అన్యత్ర ధర్మాలు దీనికి కూడా అదే సమాధానం అవుతుంది అదే ప్రశ్న ఇది ఒకటే ప్రశ్న ఓకే సూత్రంతో అవిద్యాకల్పిత జీవ ప్రాజ్ఞ భేదాపేక్షయా యోజయతవ్యం అయితే ఇంకో ఇష్యూ ఒకటి రైజ్ అవుతుంది అక్కడ సూత్రంలో ఉండి త్రయాణమేవ అనుంది కదా మూడే ప్రశ్నలు మూడే సమాధానం ఏమిట మూడును పితృ సౌమనస్యము అగ్ని విద్య జీవ స్వరూపము జీవుడికి ప్రాజ్ఞని యొక్క అభేదము అని దా అది మూడో ప్రశ్న యొక్క సమాధానం అయితే మరి తేడా వచ్చేసింది కదా ఎలాగా పితృ సౌమనస్యం అంటే తండ్రి అనేవాడు వేరే జీవుడు ఉన్నాడనే కదా మరి రచికేతు అనే జీవుడు వేరు తండ్రి జీవుడు వేరు అప్పుడు మాత్రమే పితృ సౌమనస్యం ఉండాలి లేకపోతే రచకేతడును తండ్రి ఒకటే అయితే రచికేతసుడు యొక్క సౌమనస్యం వస్తే తండ్రికి సౌమనస్యం వచ్చేసినట్టే మళ్ళీ వేరే తండ్రి యొక్క సౌమనస్యాన్ని వరంగా కోరడం ఒకటి అదే రుక్కింది అని ఒక ప్రశ్న రెండవది అగ్నివిద్య అగ్నివిద్య అంటే మరి జీవుడును ఆత్మ దేవత వేరు ఉండాలి జీవుడు దేవత ఒకటైతే ఇంకా అగ్ని అనే దేవతలు అగ్ని అంటే అక్కడ హిరణ్య గర్భుడు హిరణ్య జీవుడు ఆయన ఉంటాడు ఆయన్ని మనం ఉపాసన చేస్తాము కాబట్టి భేదం ఉండాలి కదా మరి త్రయాణాం అని ఆయన అగ్నివిద్యను ఇంప్రూవ్ చేసినట్లయితే భేదాన్ని అంగీకరించినట్లయితే మూడో దగ్గర జీవప్రాజ్ఞయోహ అభేద జీవ పరమాత్మగా అభేదం చెప్పినట్లయితే మరి ఇదేలాగా రెండు రెండు వరాల్లో భేదము ఒక వరంలో అభేదము ఇదేలా అని ఒక సమస్య దాని మీద శంకర్లు పెద్ద విస్తారంగా ఏం చెప్పట్లేదు ఆయన ఏమంటున్నారంటే అది నువ్వే యోజన చేసేసుకోమన్నారు నువ్వే యోజన చేసేసుకో ఎలాగా పాము లేకపోతే మరి వీరు వణికిపోయి పరిగెత్తది ఎందుకని పాము ఉంటే ఉనికి పరిగెత్తాలి కదా లేకుండా ఉనికి ఎందుకు పరిగెత్తాడు అంటే చూడగా వణుకు పరిగెత్తడం ఉంది కానీ పాము అయితే లేదు మరి ఎందుకు వణుకు పరిగెత్తడం ఎక్కడి నుంచి వచ్చింది పాము ఉందనే అజ్ఞానం చేసి వచ్చింది అలాగే జీవులు వేరు వేరు అనే అజ్ఞానం చేత పితృ సౌమనస్యం వచ్చింది జీవులు వేరు పరమాత్మ వేరు అనే అజ్ఞానం చేత అగ్ని విద్య వచ్చింది ఈ రెండు అజ్ఞానాలు తొలగిపోయి జీవప్రాజ్ఞల యొక్క అభేదం వచ్చింది సరిపడదు కదా మీరు అలా అడ్జస్ట్ చేసేసుకోండి దాన్ని మీరే ఎక్స్ప్లెయిన్ ఆయన ఆయన పని కట్టుకుని ఇంకా మళ్ళీ ఇంత చెప్పరు అది సంగతి అవిద్యాకల్పిత జీవప్రాజ్ఞ భేదాన్ని పట్టుకోండి మీరు అజ్ఞానం చేత జీవులకు ప్రాజ్ఞుడంటే పరమాత్మ ఇద్దరికి అభేదాన్ని ఇద్దరికి భేదాన్ని కల్పించుకోండి అజ్ఞానం చేత కల్పించుకుంటే ఇతరు సామరస్యము అగ్నివిద్య సెట్లైపోతుంది జ్ఞానం చేత అభేదంతో మూడవ ప్రశ్న శట్ మీరు అలా యోజన చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏకత్వేకి ఆత్మ విషయస్య ప్రశ్నస్ ఇప్పుడు ఆత్మకి సంబంధించిన ప్రశ్న ఒక్కటి ఆత్మకి ఆత్మ గురించి చెప్పండి నాకు దానికి ఆత్మవిద్యే విద్య ఒకటైనప్పుడు ప్రశ్నలు ఎన్ని ఉంటాయి ఇంకొకటే ఉంటాయి కానీ ఆ ఒక్క వస్తువు గురించే మనకి రెండు ప్రశ్నలుగా కనపడుతోంది కదా అది వివరిస్తున్న ఆత్మకి సంబంధించిన ప్రశ్న ఒకటే దాంట్లో సంబంధ సందేహం లేదు కానీ ప్రయాణావస్థయా దేహం వ్యతిరిక్త అస్తిత్వమాత్ర కర్తృత్వాది సంసారస్వభావ అనపోహనాక్ష పూర్వస్య పర్యాయ జీవ విషయత్వముత్ప్రేక్ష్యతే చూడండి నేను దృష్టాంతండి ఇక్కడ ఒక ఆయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మాకు నా చిత్రం మాట వింటర్లేదండి ఈ మామూలుగా చెప్పుకునే దృష్టాంతం మీరు అన్నిటా భావించకండి ఏదో ఒక దృష్టాంతం చెప్పాలి కురాడు చెప్పిన మాట వింటలేదు నానా అనాలి భార్య చెప్పిన మాట వింటలేదు నానా అనాలి రెండే ఉన్నాయి మూడోది లేదు అదిగారు ఓసారి అది ఓసారి దీను మూడోది ఏదైనా ఉంటే చెప్పండి నేను మా పుష్ట నాకు మూడోది కనపడలేదు శంకర్లు కూడా కాకే కాంత కస్తే పుత్రహని అఖిని కూడా దండం పెట్టారు కాబట్టి మా కొడుకు చెప్పిన మాట వింటలేదు మహాత్ములు ఇక పెట్టారు వెళ్తే ఆయన కూర్చోబెట్టి చూడయ్యా వాడు చదువుకున్నాడు పెద్దవాడు అయ్యాడు పాటు వేళ్ళు వచ్చాయి వాడు ఇండిపెండెంట్ పర్సన్ కదా వాడికి నువ్వు ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి మనం చెప్పారు తర్వాత చూడు తర్వాత ఏమన్నారంటే నువ్వు ఆశ్రమంలో ఉండి చక్కగా ఈ ఉపనిషత్తు వింటూ ఉండు గీతను విను అని సలాగ చెప్పారు సరే ఈయన మనస్సు కుదుటపరుచుకుని ఆశ్రమంలో ఉండి గీతను వింటున్నారు అప్పుడు పాఠం ఏం చెప్తున్నారు ఆత్మకి బ్రహ్మకి అభయదమే కానీ ఇందాక మరి మా కొడుకు గురించి నువ్వు పట్టించుకోకుండా విశ్రాంతిగా ఉండమని చెప్పినప్పుడు జీవ భేదాన్ని పురస్కరించుకుని అలా చెప్పారు కదా ఇప్పుడు జీవుడే పరమాత్మ అభేదమని చెప్తున్నారే అని అడగచ్చా అడగదు అలా అడగక్కోదు ఎందుకంటే ఇందాక కొడుకు చెప్పిన మాట వింటలేదనే ఇష్యూ వచ్చినప్పుడు దాని మటుకు అక్కడ కొడుకు వేరు తండ్రి వేరు వాడు వినకపోవడం సత్యమే ఈయన మనస్సుకి కష్టం కలగడం కూడా యథార్థమే అని అంతా ఊహించుకుని అక్కడ రిప్లై ఇచ్చారు అక్కడికి ఆ రిప్లై అయిపోయింది ఆ ఇష్యూ అయిపోయింది కొంచెం ముందుకు వెళ్ళి ఆత్మా బ్రహ్మాన్ని కూడా ఐక్యం చెప్పారు నువ్వు ఈ ఐక్యాన్ని తీసుకెళ్ళి అక్కడికి పట్టుకెళ్ళి ఇక్కడ ఐక్యం ఉంటున్నాడు మనం నా కొడుకు నాకంటే భిన్నం కాదు కదా మరి వాడు చెప్పిన మాట మీరేమైనా ఉన్నా ఎందుకు చెప్పారు నా కానీ అలా అని వచ్చా అనుకో ఆ వస్తువు ఒకటే అలాగే ఎవరిని వీడు చచ్చిపోయాడు లోక దృష్టి వీడు ప్రాణం పోయింది ఏదైనా ఉందా అసలు ఇంకేమీ లేదా అంతే టాపిక్ అక్కడ అక్కడ అంతే టాపిక్ అదే సందేహం అంతే టాపిక్ ఇంకొంచెం అది సెటిల్ అయిపోయింది ఉంది సెటిల్ అయిపోయింది కొంచెం ముందుకు వచ్చాం ఆ ఉన్నది కర్త భోక్త అవుతుందా అవ్వదా అవ్వదు అదే అసంసారి అంటే ముందు సందర్భంలో చర్చ ఎంతవరకు దేహవ్యతిరిక్తమైన చైతన్యం అనేది ఒకటి ఉందా లేదా మాత్రమే ఆ సందేహం మాత్రమే ముందు ప్రశ్నలో ముందు ప్రశ్నలో ప్రస్తావించబడినది ఎందుకంటే అక్కడ అవస్థ ఉంటుంది ప్రాయాణావస్థ అంటే ప్రాయణమున్న ప్రయాణమున్న ఆ ప్రాణమున్న దీర్ఘాన్ని యా మీద ప్రయాణము ప్రయాణము అంటే భగవద్గీతలో మృత్యు అని అర్థం ప్రయాణం అంటే మృతి కట్టుకునుకొని వెళ్ళి దాన్ని ప్రయాణం అన్నారు భగవద్గీతలో అనరు ప్రయాణ కాలేచ అని అంటే అది వీడియోగా ఊరు వెళ్ళేప్పుడే కాదు ప్రాణం పోయేప్పుడు కాబట్టి దానికే ప్రాయడమని పేరు కనుక ఆ ప్రయాణావస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యా దేహం అలా పడింది ఇంద్రియాలన్నీ చచ్చు పడిపోయాయి ఏమైనా ఒక తత్వం ఉందంటవా లేదంటవా కంటితో చూసేందుకేమీ కనపడదు కానీ ఉందని ఎవరో చెప్తున్నారు లేదని వాళ్ళు వాదిస్తున్నారు మీ మాట ఏమిటి అంటే ఉందిరా బాబు అంతే సమాధానం చాలా వెళ్ళిన తర్వాత అదే ఆ ఉన్నదాని గురించే అదే ఆత్మ మొదట సందేహం వ్యక్తపరిచింది దేని విషయమై ఆత్మ విషయమై సందేహం ఆత్మ ఉందా తర్వాత అదే ఆత్మ కర్త భోక్త అవుతుందా అవదా దానికి సంసార స్వభావం ఉందా లేదా అనే ప్రసక్తి వచ్చినప్పుడు దాని ఎందు సంసార స్వభావము లేదు అని త్రోసిపుచ్చుతున్నారు యమధర్మరాజు కాబట్టి విద్య ఒక్కటే ఆత్మవిద్య సందర్భంలో ఆత్మ యొక్క అస్తిత్వం మీదనే శంక అదే ఆత్మ యొక్క సంసార స్వభావము సత్యమా కాదా అని నిరూపించుట రెండవ సందర్భము వస్తువ అదే దాని గురించి ప్రశ్న కాబట్టి రెండుసార్లు అడిగినా మూడు సార్లు అడిగినా పదిసార్లు అడిగినా అన్నీ ఒకే ప్రశ్న వస్తాయి తప్ప వేరువేరు ప్రశ్నల కిందకి రావు ఓకే పూర్ణ పర్యా కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి పూర్వ పరియాయములో జీవ అనే మాట పెట్టుకుంటాం మొదటి ప్రశ్న ఉందా లేదా ఏంటి జీవుడు జీవుడు అనేవాడు ఉన్నారా లేదా దగ్గరికి వచ్చేప్పటికీ అదే జీవుని పరమాత్మతో అభేదంగా నిరూపిస్తారు కాబట్టి ఒకే వస్తువుని రెండు వేరువేరు లాంగ్వేజెస్ లో రెండు వేరువేరు సందర్భాలలో వేర్వేరుగా కనబడే రెండు ప్రశ్నలు వేసేరని మనం అర్థం చేసుకోవాలి తప్ప రెండు ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి రెండు వస్తువులు ఉన్నాయి ఒకటి జీవుడు ఒకటి పరమాత్మ రెండు వేరు వేరు అని అర్థం చేసుకోవటానికి అవకాశము లేదు సరిపడిందండి జీవ విషయత్వం ఉత్ప్రేక్ష్యతే కాబట్టి అస్థివానవారే ప్రశ్న దేని గురించి జీవుడి అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అనే ప్రశ్న దేని గురించి ప్రాజ్ఞ పరమాత్మ గురించి ఆహా అలాగా అది జీవుడు ఇది పరమాత్మయేనా అని మనం భాషలో అలా ఊహించుకుంటున్నామా వాస్తవంలో అక్కడ జీవుడే ఇక్కడ పరమాత్మ ఇక్కడ పరమాత్మే అక్కడ జీవుడు ఇక ఉత్త ప్రశ్నల విషయమై ఇంకా సమాధానం మీ కడికి రండి ఉత్తర ధర్మాద్యత్యయ సంకీర్తనా ప్రాజ్ఞ విషయత్వమితి ఇంకా సమాధానం దగ్గరికి వస్తే సమాధానం ఎలా మొదలైందో తెలుసునండి నజాయుతేంద్రియతేవా అని మొదలైంది అది ఆ నజాయుతేంద్రియతే అనే మాట అస్తివానవా అనే ప్రశ్నకి సమాధానంగా మీకు అనిపించవచ్చు కానీ వాస్తవంలో జీవుడనేట ఒక తత్వాన్ని సపరేట్గా పెట్టి దానికి సమాధానం చెప్తున్నాడని మీరు అనుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే నజాయితేంద్రియతేవా సమాధానము అది పరమాత్మ యొక్క సమాధానం పరమాత్మ గురించే చెప్తాడు వీడు జీవుడనే ఉద్దేశంతో అడిగుండొచ్చు ఆయన చెప్పడం మటుకు పరమాత్మ దృష్టితోటే చెప్పేస్తున్నాడు ఆయన కాబట్టి అది ధర్మాది అత్యయ సంకీర్తన నేంద్రియతేవా అంటే పుట్టుకా అంటే అర్థం పుణ్యపాపములకు సుఖదుఖములకు ధర్మాధర్మములకు అతీతమైనది అని అర్థం ఎందుకంటే పుట్టుకా మరణం పుణ్యపాపాలను బట్టి వస్తాయి అంటే డైరెక్ట్ గా ప్రాజ్ఞుని యొక్క సమాధానమే చెప్తున్నాడాయన తతశ్చయుక్త అగ్నిజీవ పరమాత్మ కల్పనా ఈ చర్చను బట్టి మనం ఒక ఒక విషయం స్థిరమయ్యాం ఏమిటంటే జీవుడు అగ్ని పరమాత్మ అనే మూడు తత్వాలు ఇక్కడ అవసరం అవుతాయి జీవుడనే తత్వాన్ని బట్టి ఉందంటావా పోయిందంటావా అనే ప్రశ్న సార్థకమవుతూ ఉంటుంది పైగా పితృ సౌమనస్యము అనేది కూడా ఆ జీవ సందర్భంలో సెటిల్ అవుతుంది అగ్ని అనే తత్వం ఇంకొకటి దేవత అనేది మనం కల్పించుకోవాలి ఆ కల్పనావస్థను ఆ పారడైమ్ లో అది పెట్టుకోవాలి లేకపోతే అగ్ని విద్య అనేది అసందర్భంగా తయారవుతుంది అలా అగ్ని అనే దాన్ని కల్పించడం చేత అగ్ని విద్య శక్తులవుతుంది ఫైనల్ గా పరమాత్మ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్ ఆ విధంగా ఆయా సందర్భాలలో అజ్ఞానావస్థ పారడైజం షిఫ్ట్ ఆ పారడైమ్ ని బట్టి ఒక చోట జీవ కల్పన చేసుకోవాలి అడవి జీవుడు ఎజుకేతుడు తండ్రి గారి గురించి అడుగుతున్నాడు ఆయన వేరే జీవుడు అంటూ ఒక కల్పన చేసుకోవాలి ఈ నచికేతుడు అనే జీవుడు అగ్ని అనే దేవతను ఉపాసిస్తున్నాడు అగ్ని అనే దేవతని కల్పన చేసుకోవాలి పరమాత్మ కంటే భిన్నంగా అగ్ని అనే దేవత ఏమీ లేదు అపాఘాద్ అగ్నే అగ్నిత్వం అని మీరు సాంద్రోజంలో చూసినారు అగ్ని యొక్క అగ్నిత్వం పరమాత్మయే మిగులుతుంది సత్యే మిగులుతుంది కానీ మరి అగ్ని లేదు సత్యే ఉన్నది అంటే అగ్ని విద్య ఏమవుతుంది కాబట్టి అగ్ని విద్యను నిలబెట్టడం కోసం జీవుడు వేరు అగ్ని వేరు బట్ దెన్ పరమాత్మ సర్వాతీతము ఇట్ ఈస్ సుప్రీం ఇట్ ఈస్ దే జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా ఎన్నడూ లేడు కానీ పరమాత్మ మాత్రం జీవుడు అగ్ని వీటన్నిటికంటే అతీతంగానే ఉంటుంది అని పరమాత్మను కూడా పెట్టుకోవాలి ఈ మూడు పెట్టుకుని అగ్ని జీవుడు అజ్ఞానావస్థ పరమాత్మ జ్ఞానావస్థ అని మనం వ్యవస్థ చేసుకుని ఈ ఉపనిషత్తుని నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఎప్పుడుందండి ప్రధాన కల్పనాయా నర ప్రధానం నశ్న ప్రతివచనం ఇతి వైషమ్యం ఈ మూడు చాలనట్టుగా అంటే జీవుడు అగ్ని పరమాత్మ ఈ మూడింటితోటి మనకు ఉపనిషత్తు అంతా సెటిల్ అయిపోతుంటే ఇవి సాంఖ్యను వచ్చి ఏం చేశారు ప్రధానము అని ఇంకొకటి పట్టుకొచ్చాను ఈ ప్రధానము జనము జీవుడు అగ్ని పరమాత్మ చేతనముడు ఈ మూడింట్లో దేంట్లోనో ఆ ప్రధానం ఇంక్లుడు కాదు కాబట్టి నాలుగోది పెట్టాలి నాలుగోది పెడితే ఏమవుతుందో తెలుసునా సో మూడు వరాలనే మాట పోయి నాలుగు వరాల రాల్సి మొత్తం టెక్స్ట్ అంతా మార్చుకోవాల్సి వస్తుంది తర్వాత మూడు ప్రశ్నలనే మాట పోయి నాలుగు ప్రశ్నలనే వస్తుంది తర్వాత ప్రధానమనే మాట ఈయన అడిగినట్టు కానీ ఆయన సమాధానం చెప్పినట్టు కానీ ఎక్కడా టెక్స్ట్లో లేనే ఈ విధంగా టెక్స్ట్ అంతా కూడా కలగాకులగం అయిపోతుంది ప్రధానమనే ఒక ఫోర్త్ ఎలిమెంట్ని నీవు ప్రవేశపెట్టినట్లయితే కాబట్టి ప్రధానమనే ఎలిమెంట్కి చోటు లేదు నువ్వు పెట్టుకోవచ్చు ప్రధానం కానీ ఉపనిషత్తు మా ప్రధానాన్ని సమర్థిస్తోందనే మాట కూదారాలు ఇది మా యేసు ప్రభువుని బృహదారణ్యతని చెప్పింది ఆ లేదు ఏసును కొలవండి మీరేం కొలవద్దని మేము అంతం లేదు మేము కూడా అన్నం పెట్టడానికి సిద్ధమే కానీ ఈ బృహదారణ్యతం చెప్పింది అనే మాట మాత్రం ఒప్పుకో గృహదారితో చెప్పలేదు గృహదారిని చెప్పేదేదో చాలా చెప్పింది కానీ దాంట్లో యేసు ప్రభువు ఒకటి మాత్రం కాదు మహద్వచ్చ మహచ్చం వల్లనే ఇప్పుడు అవ్యక్తము అంటే ప్రధానము అది మా ప్రధానమే కదా అవ్యక్త అవ్యక్తం అంటే అది మా ప్రధానమే ఎర్ర తలపాగాగలవాడు మా వాడు మహాత్మాకు అవ్యక్తమనే మాట వస్తే మా ప్రధానమే అలా కుదరదు అవ్యక్తం నుంచి ఏం పుట్టింది సాంఖ్యుల యొక్క సిద్ధాంతంలో అవ్యక్తం నుంచి ఏం పుట్టింది మహత్ పుట్టింది మహత్ అంటే అంటే సమష్టి బుద్ధిశక్తి సమష్టి బుద్ధిశక్తి మహత్ అహంకారం కాదు దాని అహంకారం పుట్టింది సమష్టి బుద్ధిశక్తి కాబట్టి ఎక్కడైనా మహత్ అని కనపడితే అదుగో మా సమష్టి బుద్ధిశక్తియే అనడానికి వీల్లేదు ఎలా అయితే ఆ వ్యక్తము ప్రధానము కాదో మహత్తు కూడా మహం కూడా మంత్రాల్లో కఠోపనిషత్ మంత్రాలలో ఎక్కడెక్కడ మహచ్చబ్దం కనపడుతుందో అది మీరు చెప్తున్న మహత్తత్వము కానక్కరలేదు మహత్వచ్చేపీ ప్రథమజేత్రయుక్త సాంఖ్యులు మహశ్శబ్దాన్ని ఎలా ప్రయోగిస్తారో తెలుసునండి మహశ్శబ్దం అంటే పర అవ్యక్త అదే ప్రధానము నుండి పుట్టిన మొదటి పరిమాణానికి మహత్వని పేరు అక్కడ అంటే మహత్ అంటే ఇది బుద్ధిశక్తి కానీ ఆ బుద్ధి ముందు వికల్పము లేని లేని తెలివి వచ్చింది ఆ తెలివి వచ్చింది అన్నప్పుడు బుద్ధి బుద్ధి అనేటువంటి డోరు తెరుచుకుంది అని అర్థం అంటారు దాన్ని మహత్తత్వము అంటారు మీరు పొద్దున్న నిద్రలేసుకొనే మీ బుద్ధి అనే డోరు తెరుచుకున్నది అంతే ఆ బుద్ధిలో బోల్డ్ సంసారం ఉంటుంది అదంతా రావడం తర్వా అది తర్వాత అహంకారము ఇత్యాదులన్నీ తర్వాత వస్తాయి మొట్టమొదటి ఏమొస్తుంది బుద్ధి అనేటువంటి తెలుచుకుంది అని దానికి మహత్తత్వము పేరు ఓకే ఈ మహత్తత్వముయా ప్రధానం నుంచి పుట్టింది అని మా సాంఖ్యులు అలా చెప్తారు సో దాని గురించి మాట్లాడుతున్నారు ఈ మహత్తత్వాన్ని మహశ్షబ్దాన్ని సాంఖ్యులు దేంట్లో ప్రయోగిస్తారు ప్రథమజే ప్రయుక్త మొట్టమొదట పుట్టిన ఆ బుద్ధి ప్రయోగిస్తారు ఎటువంటి బుద్ధి అది సత్తామాత్రే అది ఉందంటే ఉందంటే బుద్ధి ఉంది అంతే దాంట్లో ఇంకా వికల్పములేమీ లేవు సాధారణంగా బుద్ధి అంటే అనేక వికల్పాలు ఉంటాయి కదా ఆ వికల్పాలు ఏమీ లేవు కేవలము బుద్ధి మాత్రమే ఉన్నది వికల్పాలు వచ్చేప్పటికీ అహంకారం తర్వాత అహంకారం సాత్వికాహంకారం రాజసాహంకారం తామసాహంకారం అనే మూడు రకాలు సాత్వికాహంకారం నుంచి ఇంద్రియాలు పుడతాయి రాజసాహంకారం నుంచి ప్రాణేంద్రియములు కర్మేంద్రియములు పుడతాయి తామసాహంకారం నుంచి భూతములు సూక్ష్మ భూతములు పుడతాయి అని ఆ ప్రక్రియ అంటూ ఆ వివరాలన్నీ తర్వాత వస్తాయి ముందు ఏమొచ్చింది బుద్ధి వచ్చింది ఏమిటా బుద్ధి ఉంది అంతే సత్తా మాత్రే వికల్పములేమీ లేకుండా ఉంది అని వాళ్ళు మహశ్శబ్దాన్ని ప్రయోగించి అలా చెప్తారు నతమేవ వైదికే విప్రయోగే అధిగత్తే చూడండి మీరు సాంఖ్యశాస్త్రం తీసుకుని సాంఖ్యశాస్త్రానికి సంబంధించిన ఏ గ్రంథాన్ని పట్టుకున్నా మహత్ అంటే ప్రధానం నుంచి వచ్చిన మొట్టమొదటి పరిమాణావస్థ పరిణామావస్థ మొట్టమొదటి వల్యూషన్ ఫస్ట్ వల్యూట్ ఏమిటి మహత్తత్వం అది అని అర్థం మహచ్చబ్దాన్ని అర్థాన్ని వాళ్ళు చెప్తారు కానీ వేదంలో ఎక్కడ మహచ్చబ్దం అదే అర్థము అనడానికి వీలు ఈ టాపిక్ మీకు అర్థమవుతుందా అసలు ఈ మొత్తం అధికరణం అలాగే మొదలైంది అవ్యక్తమనే మీ శాస్త్రంలో అవ్యక్తమనే పదానికి అర్థము ప్రధానమే కాదని మేము అంట కానీ వేద మంత్రాల్లో ఎక్కడ అవ్యక్తమనున్నా అది మా ప్రధానమే అన్నానికి వీల్లేదు సేమ్ రూల్ అప్లైస్ టు మహత్ ఆల్సో ఏమంటే నిజానికి అవ్యక్త శబ్దం దగ్గర పేచి ఉంది అది ప్రధానమా లేకపోతే అది శరీరమా సూక్ష్మ శరీరమా అని పేచీ ఉంది మనం అదంతా చర్చించి ప్రధానము కాదు అని చెప్పాం మహ్శబ్దం దగ్గర పేచీయే ఎందుకంటే ఇక్కడ ఈ మంత్రాల్లో వచ్చే మహ్శబ్దానికి ప్రధానం నుంచి పుట్టిన మహత్తత్వం అనే కాదు ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది అంచైతే వాళ్ళు కూడా అదిగో ఆ మహత్వ అని వాళ్ళు అన్నలేదు కాబట్టి ను మహత్తును చూసి మీ మహత్వం నువ్వు కదా అలాగే మీ ప్రధానం కూడా నిజప్తం కూడా అతిథియే అని సమాధానం ఓకే ఇప్పుడు ఈ మహం వాళ్ళ యొక్క మహత్వ ఎందుకు కాదు ఎందుకు కాదు చెప్తున్నట్లు చూడండి బుద్ధేరాత్మా మహాన్ పర ఇప్పుడు బుద్ధికంటే గొప్పది ఆత్మా అన్నారు ఈ మహిబ్దం ఈ మహశ్శబ్దం మహత్తత్వం అవడానికి వీలు లేదు ఎందుకంటే మహత్తత్వం అయిందనుకోండి ఈ బుద్ధి అవ్వాలి ఇది బుద్ధే పరహ బుద్ధికంటే పై తర్వాత ఈ మహాన్ని ఏమిటో తెలుసిన ఆత్మ ఆత్మ అంటే చైతన్యం మహత్తత్వం జరం కాబట్టి ఆత్మశబ్ద ప్రయోగం చేయడం చేతనే ఈ మహత్వ సాంఖ్యుల మహత్తు కాదు అని తెలిసిపోతాం ఓకే తర్వాత మహాంతం విభుమాత్మానం ఇప్పుడు మహాంతం విభుం అన్నారు అనుకోండి అంతటా వ్యాపించే మహత్తు అన్నారనుకోండి అదుగో అది మా మహత్తే అని సాంఖ్యలు అనడానికి అవకాశం ఉంది కానీ ఆత్మానం అనే పక్కన ఎప్పుడైతే పెట్టారో అది ఇంకా మీ మహత్తు ఎందుకంటే వాళ్ళ మహత్తు జడం ఆత్మచేతనం వేదాహమేతం పురుషం మహాంతం అని ఉంది ఆదిత్యవర్ణంలో వసస్థపారే ఇదో ఈ మహాంతం అనుంది ఈ మహత్తు మాదే కాదు ఎందుకంటే పక్కనే ఉందో చూసుకో పురుషం అనుంది పురుషం అంటే చేతనుడు అవునవును మాది కాదు అని అవతల పోతుంది సో మహత్వ దగ్గర మాదే నువ్వు ఎందుకు ఎందుకంటే స్పష్టంగా ఈ మహత్తు సాంఖ్యుల మహత్తు అవడానికి అవకాశం లేదు అని వాళ్ళు మహశ్శబ్దం ఉంది కాబట్టి మా మహత్తనా అనలేదు నువ్వు ఎందుకు అనలేదు అందుకోసమే అనలేదు కదా ఎలా అయితే మహం ఉన్నా మీ మహత్తు కాదో మహద్వచ్చ అదే రకంగా అవ్యక్త శబ్దం ఉన్నప్పటికీ మీ ప్రధానము కాదు ఇత్యవ మాదవు ఆత్మశబ్ద ప్రయోగాదిభ్యో హేతుభ్య సో ఈ విధంగా ఉపనిషత్తుల్లో అనేక వచనాలు ఉన్నాయి అన్నింట్లోనూ మహశ్శబ్దం కనపడుతోంది అయినప్పటికీ మహచ్చబ్దంతో పాటుగా ఆత్మశబ్దాన్ని కూడా సమానాధికరణం అదే విభక్తిలో అభేద సమానాధికరణంగా ప్రయోగిస్తున్నారు కాబట్టి ఆత్మశబ్దంతో సమానాధికరణంగా ప్రయోగించారు కాబట్టి ఆత్మా మహాంతర మహాంతం విభుమాత్మానం అక్కడ ప్రథమావిభక్తి ఇక్కడ ద్వితీయ విభక్తి సమానంగా ఉన్నాయి వీటిని బట్టి ఆత్మశబ్ద ప్రయోగం అనే కారణం చేత ఈ మహత్వ సాంఖ్యుల యొక్క కాదు ఆది అన్నారు ఇంకో చోట పురుషం అనే ఆత్మశబ్దం కాదు పురుష శబ్ద చేత ఈ మహత్వ సాంఖ్యుల మహత్వ కాదు అనే కారణముల చేత ఈ మహత్వ ఆ మహత్వం ఒకటి కాదు అని నిర్ధారణమైపోయినది అదేవిధంగా త్యక్త శబ్దోపిదికే ప్రయోగే ప్రధానమాతు అర్హత సరిగ్గా అదేవిధంగా అంటే సాంఖ్యుడికి అభ్యంతరం లేదు మహత్శబ్దం దగ్గర మీ మహత్వ వేరు మా మహత్వ వేరు అనడానికి సాంఖ్యులకి అంగీకారం అది వాళ్ళు అక్కడ తెచ్చిపెట్టేందుకు అవకాశమే లేదు ఎందుకంటే ఆత్మ అనే శబ్దం పక్కనే ఉండడం కదా వాళ్ళకి దొరికిన ఛాన్స్ ఎలా అవ్యక్త శబ్దం దగ్గరే ఎలా అయితే మహశ్శబ్దం దగ్గర మీ మహత్వ వేదంలో చెప్పిన మహత్వ ఒకటి కాదు అదేవిధంగా తథ అదేవిధంగా అవ్యక్త శబ్దం కూడా వేదంలో ప్రయోగించిన సందర్భంలో మీరు అనుకుంటున్న ప్రధానాన్ని చెప్తోందని చెప్పే అవకాశమే లేదు అతశ్చ నాస్తి ఆనుమానిక స్వ శబ్దత్వం కాబట్టి ఆనుమానికము అంటే అనుమాన ప్రమాణము చేత వీళ్ళు నిరూపించి ప్రధానం దానికి అనుమానికము అంటే ప్రధానం అనేది గలదు ఎందువల్ల ఈ కార్య జగత్తు చూసుకో ఏమున్నాయి కాత్య జగత్తులో సుఖము దుఃఖము మోహము మూడు ఉన్నాయి సుఖము దుఃఖము మోహము ఇప్పుడు పార్టీ జగత్ అంటే ఇది ఒక పార్టీ పార్టీ చిన్న మినీనేచర్ జగత్ పార్టీలో అందరూ మోహంలో ఉంటారు భ్రమలో ఉంటారు డ్యాన్స్లో ఇవి చేస్తారు కొంతమంది సుఖిస్తూ ఉంటారు మరి కొంతమంది దుఃఖిస్తూ ఉంటారు పార్టీలో అన్నీ ఉంటాయి ఇప్పుడు పెళ్లిగారు పన్నిట్లోకి వెళ్ళారనుకో ఉండాలి మరి మోహం దృఢంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే బఫే టేబుల్స్ నిండా చాలా అనారోగ్యకరమైన ఆహారాన్ని నిండా పెట్టి పెడతారు అది మోహం కనపడుతూ ఉంటుంది అది ఎంత కావస్తే అంత ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండడం కాఫీలు టీలు తాగుతూ ఉండడం ఎవరో ఒకళ్ళు ఉండడం ఒకళ్ళు కుర్చీలు కూర్చొని పుచ్చుకుంటూ ఉండడం ఇది మోహం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఈ మోహం వీళ్ళందరూ ఇలా ఎదురు చేస్తున్నారంటే అమ్మాయి అబ్బాయి పెళ్ళాడుతున్నారు కాబట్టి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా మోహం అంటే అలాగే ఈ మోహం అన్నది అక్కడ కనపడుతూనే ఉంటుంది తర్వాత ఆ మోహం అంటే నాకు అలా కనపడుతోంది మరి మీరు కనపడుతుందో లేదో మీరే ఈ అబ్బాయి పెద్ద షేర్వాణి మోకాలు దాటి కింద దాకా ఒకటి ఒకటి వేసి కూర్చుంటాడు ఆ కోటు కలిగింది పదివేలు అది ఆ గంట అయితే ఆ కోటు తీసుకొని అవతల బాగా ఇల్లు తుడుచుకుందో తప్ప దేనికి తనిఖీ రాద అది మరెప్పుడు వేసుకునేది కాదు ఏమీ కాదు అది పదివేలిచ్చి మామగారి చేత కొనిపించాడు మీరు అది వేసు పెద్దల ముందు అలాంటి కోటు వేసుకుని ఎత్తైన ఆసనం మీద కూర్చోటానికి శరం మహిహ మరి మోహం అవునా కదా అది అందరి ఓటర్ చేరువాళ్ళు వారు వేసేయాలి కరెక్ట్ ఓపెన్ చేరు వాళ్ళే అందరి వారు వేసాలి ఇది మోహము దీంట్లో కొంతమంది సుఖిస్తూ ఉంటారు ఎవళ్ళు వారు ప్రస్తుతానికి సుఖిస్తూ డిమాండ్ వీళ్ళు తెస్తాం మీరున్న వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు వీళ్ళెవరు ఆడపిం ఇస్తారు రేపు పొద్దున్నదాకా వీళ్ళకి చెప్తూ మనం వీళ్ళకి సేవ చేస్తాం ఈ ఆడపిల్లి వారికి మొగపల్లి వారి మీద ఉన్నంత కంటెంట్ ఈ ప్రపంచంలో ఎవరికి మరొకటి మీద ఉండదు అంత కంటెంట్ ఆఖరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా మనం అంతలాగా కంటెంట్ గా ఉండక ఇది ఇది సంసారం సుఖము దుఃఖము మోహము ఇంతటి సంసారము ఎక్కడి నుంచి పుట్టింది అంటే సత్వరజస్వము గుణముల యొక్క సమాహారము సత్వం నుంచి సుఖము రజస్సు నుండి దుఃఖము తమస్సు నుంచి మోహము అదే ముఖ్యము ప్రధానము దాని నుంచి పుట్టింది అని అంతా వీడు అనుమాన ప్రమాణం చేత సిద్ధింపజేస్తాడు శిలాగిజం అనుమాన ప్రమాణం మోహచేత కార్యాన్ని బట్టి కారణాన్ని అనుమానం చేస్తాడు నిప్పు లేండే పొగ రాదు పొగ వచ్చింది కాబట్టి వ్యక్తి ఉండి ఉండాలి ఇది అనుమానం అటువంటి అనుమానాన్ని ఇక్కడ ఉపయోగించి బుద్ధితోటి నిరూపిస్తాడు వాడి బుద్ధితోటి వర్కౌట్ చేసి అక్కడ పెడతాడు అది ఆనుమానికము ప్రధానము ఇది పెట్టి ఏమంటాడంటే ఇదిగో దీన్ని వేదం చెప్తోంది శబ్దం అంటే వేదం చూడు నువ్వు ఒకదాన్ని ఊహ చేసి అక్కడ పెట్టుకుని నువ్వు ఫాలోఅ అవ్వు మేమేం కాదన కానీ అవి వైదికము అన్నాంటిది వీలు లేదు వేదము అది చెప్పు లేదు నా శబ్దం ఇదంతా ఈ ప్రథమాధ్యాయంతో కూడా వేదం ప్రధానంగా ఉంటుంది ద్వితీయాధ్యాయంలోకి వెళ్తే అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక ఆయన ఆయన ఒక పెద్ద గుడ్డు ఒకటి కలదు ఆ గుడ్ ఏమో అందరికీ ఆ గుడ్డు నుంచి చిన్న చిన్న గుడ్లన్నీ వచ్చాయి వీళ్ళందరూ కూడా ఆ తండ్రి యొక్క కూతుళ్ళు కొడుకులు లేవు అని పెట్టాడు ఇది వేదంలో వేదంలో గుడ్లు లేవు కాదు మేము ఇది ఫాలో అవుతాం మీరు ఫాలో అవ్వకండి ఇట్స్ ఏ డెమోక్రాటిక్ మీరు ఫాలో కండి మేము దాన్ని ఎవరు కాదంటాం ఇండియాలో ఎవరు ఇదన్నీ కాదంటాం మీరు ఫాలో అవ్వండి కాదు వేదంలోనే ఉంది లేదు వేదంలో మాత్రం అది చర్చ ఒక చిన్న మనవి మీరు నాకు ఇంకొకసారి కన్ఫర్మ్ చేయాలి కంపనాధికరణం నేను చెప్పానా లేదా